పరిశుద్ధుడు తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏసయ్య నీకు వందనాలు నీకు స్థుతులునైనా స్తోత్రములు ప్రభ ఈ గడిచిన కాలం తండ్రి ప్రభా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినావు ప్రభ దివారాత్రములు దేవ తండ్రి ప్రభ నీ కంటి కాప కాచి కాపాడి దినంపు కూడా తండ్రి ఏసయ్య నీకు నూతనమైన కృప మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి ఈ రాత్రికాల సమయంలోనైనా నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చినావు ప్రభ దానిని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నైనా నీకు స్తోత్రములు ప్రభ నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ప్రభా ఏసయ్య నీకే యుగిగములకు గాక హలెలియ తండ్రి ప్రభా ఇక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామాన్ని స్థుతిస్తారు అక్కడ వారి మధ్యనే ఉంటారని చెప్పిన దేవుడు మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి పాటల ద్వారా తండ్రి మీరు మహిమ పొందండి వాక్యం స్వరం ద్వారా మాట్లాడండి మేము చేస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు ప్రభ మీరే చెయ్యొగ్గి నేను అతన్ని మా ప్రతి ప్రార్థనకు జవాబుదాయి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ ఎవరైతే ఈ ఆరాధనలు ఇంకా రాలేదో వాళ్ళందరినీ ప్రభ మీరు త్వరపడి నడిపించండి రాని వాళ్ళని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఈ యొక్క జరిగే ఆరాధన అంతట్లా ప్రభ నీ సన్నిధి నీ కృప మా అందరికీ తోడుగా ఉంచి మీ నామానికి మహిమకరంగా యొక్క రాత్రికాల ఆరాధన మీరు జరిగించి మీరు మహిమ పొందమని ఏసు క్రీస్తు ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి నుకల శిలవ సైనికల విశ్వాసయోలము శ్రీయేషు శ్రీశూలము శ్రీయోను యాత్రికూలం శిలవ సైనికలం విశ్వాసోలూ priyesh shishulam siluvanu chaate dam premanu chope kavyesh kuraku jeevinchedam siluvanu chaate dam premanu chope kavyesh kuraku jeevinchedam hallelujah jayamu manade hallelujah jayamu manade Hallelujah jayamu manade Hallelujah jayamu manade se tatti paadum baakalu dedam se tatti paadum baakalu dedam మతో పోరాడెదం ఆర్బాటము చేసేదం ఆత్మతో పోరాడెదం ఆర్బాటము చేసేదం తెలువను చాటదం ప్రేమను చూపె ప్రభుత్ కొరకే జీవించదం జీంతదం హయము మనదే హయము మనదే హయము మనదే జయము మనదే! memorize the relation to Jaya Venala Alzaga gift struggling and bodied Oh dear, sorrow is worthless borneoch approval Rabbit bulun ను ఎదురించెడం జయబేరి భోగించదం తిలువను చాటదం ప్రేమను చూపే ప్రభు ఎస్తూ కొరకే జీవించెదం తిలువను చాటదం ప్రేమను చూపే ప్రభు కొరకే జీవించదం Hallelujah jayamu manave Hallelujah jayamu manave Hallelujah jayamu manave Hallelujah jayamu manave divitilu veliginchadam ప్రభురా కడా చాటదం వివిటీలు వెలిగించదం ప్రభురా కడా చాటెదం కర్వలోకమునకు సాక్షాధమై నిలచదం కర్వలోకమునకు సాక్ష ని నచదం పిలవను చాటదం ప్రేమను చూపే కబుయేసు కొరకే జీవించదం పిలవను చాటదం ప్రేమను చూపే కొరకే జీవించదం అల్లులు జయము మనదే Hallelujah jayamu manave hallelujah jayamu manave hallelujah jayamu manave piyo nu yatri kulam siluva sainikulam vishwasayodulam ప్రియసుూలం యోను తి విశ్వాసం ప్రియసుూలం చాటిదం ప్రేమను కబుయైరకు జయము మనదే అల్లు జయము మనదే అల్లు జయము మనదే జయము మనరే అవ్వ ప్రదర్శన సివుకి స్తోత్రం హాలయా దేవునికి స్తోత్రం దేవుడి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చిన్న మందగా మనం కూడుకున్నాం ఈరోజు దేవునికి వందనాలు ఎక్కడైతే చిన్న మంది ఉంటున్నో అక్కడ ఉన్నానని చెప్తాడు దేవుడు పెద్ద మంది కానీ చిన్న భయపడకుండా మనం ముందుకు సాగుదాం దేవునికి స్తోత్రం హలలియా చిన్న మాట ప్రారంభం చేసుకొని వాక్యంలోకి వెళ్దాము స్తోత్రం ప్రభావ నాయన వేస్తే మా ప్రభా మీ పాములకు వేళ స్తోత్రాలు దేవాస్తాయి మా ప్రభావం దేవా ఇక్కడ గ్రూప్ లో దేవాయిస్తే మా ప్రభా మీ వాక్యం చేత మాతో మాట్లాడండి మా ప్రభా మీ యొక్క ఆత్మ చేత మాట్లాడట ఫ్యాన్స్ అండి మా ప్రభా ప్రతి ప్రత్యేక స్థితిని క్రీస్తు నమ్మకం దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా దేవా దేనికి భయపడకుండా దేవాన్ని యొక్క ఆజ్ఞలను కట్టడం గాయకుని దేవాన్ని ఒక వాక్యం విప్పించుండగా ప్రతి ఒక్క హృదయంలో దేవాయిస్తే మా మంచి నిలన పడి హండ్రెడ్ పర్సెంట్ వరకు విస్తారంగా ఫలించట సహిస్తారని వాక్యం చేత నేను మాట్లాడదాను అభిశక్తిని ఉంచుతారని ప్రతి ఒక్క దాంట్లో దేవాన్ని మీరే ముందే నడిపిస్తారని త్వరగా రాబోతు నేట వేడి కూర్చున్నాం తండ్రి ఆ మెయిన్ కీర్తన కీర్తనలు తొంభై అధ్యాయము పదిహేనో వస్త్రం చూసాం ఈ వాక్యంలన్నీ మనకు తెలుసు తిరిగి నేను ఒకసారి మనం మరొకసారి నేను అందరికీ నేను గుర్తు చేస్తున్నా సో మనం అందరు చదివిన వాక్యం ఏది కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయము పదిహేనవ అక్షరం ఇక్కడ ఏమంటుండంటే మనకు ఈరోజు అంశం వచ్చి నీకు తోడై ఉంటును నేను అతనికి తోడై ఉండేదను మన అంశం వచ్చి ఈరోజు తోడై ఉండేదను యేసు మనకి తోడై ఉండను ఏ విషయంలో మనకు యేసు తోడై ఉంటుండు ప్రతి ఒక్క విషయంలో మనకు చూడై ఉంటు అతడు నాకు ముర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అతడు నాకు మొర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను ప్రేమలో అతనికి చూడై ఉండేదను అతను విడిపించి అతని గొప్ప అతడు నాకు ముర్ర పెట్టగా మనము ముర్ర మనం ఎప్పుడు మొర పెడుతున్నాం ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇస్తుడు నువ్వు ఏ రీతిగా ఉంటే ఆయన ఉత్తరం ఇస్తాడు నువ్వు ఎవరి సాటు తిరిగితే ఆయన ఉత్తరం ఇస్తాడు యేసు ప్రభు సై తిరిగిన బిడ్డ లేకున్నావా లేదంటే ఇంకా వేరే తిరిగి మనము జీవిస్తున్నామా ఆ పరీక్షించుకొని మనం ముందుకు సాగుతుంటే సో దేవుని చేత ఉండి దేవునితోటి నడిపింపబడితే ఆయన మన ఆజ్ఞని మన ప్రార్థనని ఆయన ఆలకిస్తాడు దేవుని చేత లేకున్నామనుకో మనము వేరే దగ్గర ఉన్నామనుకో ఆయన మనల్ని ఆలకించాడు మన ప్రార్థన అనేది ఆలోకించాడు అతను నాకు ముర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడైండేదను ఏమంటుడు మనకి శ్రమలో మనకి తోడైండదను అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను మనల్ని విడిపిస్తాడంట మనల్ని గొప్ప చేస్తాడు దీర్ఘాయు చేత అతనిని మనల్ని తృప్తిపరచేదను ఆయన ఏమంటుడు దీర్ఘాయు చేత ఆయనను మనము తృప్తిపరుస్తుండదు ఇంకొకరు చూస్తే కీర్తనలు సేమ్ ఇదే దాంట్లో కీర్తనలు వన్ ఫార్టీ ఫైవ్ కీర్తనలు వన్ ఫార్టీ ఫైవ్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ కీర్తనలు నూట నలభై ఐదు ఇక్కడ ఏమంటున్నా అంటే తనకు మొరపెట్టి తనకు నిజంగా మొరపెట్టి వారికి సమీపంగా ఉన్నాడు తన యందు భయభక్తులు గారి వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర అలకించిన వారిని రక్షించును తన యందు మనము భయభక్తులు కలగాలి కలిగితేనే అప్పుడు మన మొరలు అనేది ఆయన మన ప్రార్థన అనేది ఇక్కడ ఆలకిస్తా అంటుండు ఆయన ఎందు మనము మొరను ఆలకించాలి భయభక్తులు కలిగిన వారి లెక్క మనము ఉంటే ఆయన మన మొర నెరవేరుస్తానంటు మొర ఆలకిస్తానని చెప్తుండ ఆలకించాలంటే ఆయన ఎందు మనం ఏం చేయాలి భయభక్తుల లెక్కలో మనము ఉండాలి ఇంకేమంటుండు ఎహోవా తన్ను ప్రేమించే వారిని అందరినీ కాపాడును అయితే భక్తీనులందరినీ ఆయన నాశనం చేయను నా నోరు ఎహోవాకు యహోవాను స్తోత్రం చేయను ఇక్కడ ఏమంటే మా దావిత భక్తుడు మాట్లాడుతుండో నన్ను ప్రేమించే వారి అందరినీ యహోవాను ఏసు మనం ప్రేమిస్తే మనల్ని ఏం చేస్తుండో ఆయన కాపాడుతా అంటుండ్రు మనల్ని ఈ రోజు డే టు డే లైఫ్ లో మనము ఎవరిని నమ్ముకుంటున్నాం మనం ఈరోజు మనం ఎవరిని నమ్ముకుంటున్నాము మన రిలేషన్ లో రిలేషన్లను నమ్ముకుంటున్నామా ఎవరిని నమ్ముకుంటున్నాం మనము మన ఏమంటారు మన తల్లిదండ్రులు నమ్ముకుంటున్నామా అంటే వీళ్ళు నా వెనక సపోర్ట్ చేసి నన్ను ఆదరించి నన్ను కాపాడతారని మనకొక ఉంటది మనకు ఒక మనకి ఆకు ఉంటది కానీ ఏంటంటే అందరికంటే ఇష్టడుగా ఎవరిని ప్రేమించాలి మనము ఈశుప్రభుని ప్రేమించాలి ఎవరైనా ప్రేమించడానికి అర్హులు కాదు ఈశు తర్వాతనే ఎవరైనా మనం ఎవరిని రాజులు నమ్ముకుంటున్నామా ఎవరి నమ్ముకుంటున్నాం మనం ఇక్కడ చూస్తే ఇంకొక వచనం చూస్తే వన్ వన్ సిక్స్ కీర్తనలు నూట పదహారు ఎనిమిది చూస్తే మనుషులని నమ్ముకున్న కంటే యహోవాన్ ఆశ్రయించటం నువ్వు యహోవాన్ ఎప్పుడు ఆశ్రయిస్తున్నావు మనుషులనే ఎక్కువ ఆశ్రయిస్తున్నావా యహోవాన్ ఆశ్రయిస్తున్నావా ఈ రోజు మనం పరీక్షించుకోవాలి ఏంటంటే ఎవ్రీ టైం మనం ఏం చేస్తాము మాకు వీళ్ళున్నారు నా వెనకాల వీళ్ళున్నారు నా ఎనక వీళ్ళు నన్ను సపోర్ట్ చేస్తారు మా ఎవరైనా నాకు మంచి ఫ్రెండ్ ఉన్నారు ఫ్రెండ్ సపోర్ట్ చేస్తాడు లేకుంటే ఈ రోజులలో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే పాస్టర్ పాశరమ్మని నమ్ముకుంటారు యేసు ప్రభుని నమ్ముతలేరు వాళ్ళు యేసు ప్రభు పాస్టర్ పాశరమ్మని యేసు ప్రభుని చూస్తుంటే వీళ్ళు ఏం చేస్తారు పాస్టర్ వైపు చూస్తారు వీళ్ళు ప్రార్థన చేస్తే నాకు సకల రోగాలు వెళ్ళిపోతాయి వీళ్ళు ప్రార్థన చేసి నన్ను చూస్తే సకల రోగాలు గాని ఏదన్నా మనకు వస్తుందని వాళ్ళు అట్లా చెప్తురు చెప్పినప్పుడు ఇక్కడ ఏమిందంటే అక్కడ ఎవరిని నమ్మదు మనం ఎవరిని నమ్మాలి యేసు ప్రభుని నమ్మాలి నువ్వు రాజులని నమ్ముకుంటున్నావా ఎవరిని నమ్ముకుంటున్నావు ఈరోజు డే టు డే లైఫ్ లో నువ్వు మీ భావన్ని నమ్ముకుంటున్నావా మీ తల్లిదండ్రులు నమ్ముకుంటున్నావా మీ యొక్క చుట్టాలలో ప్రతి ఒక్కరిని ఎవరి నమ్ముకుంటున్నావు నువ్వు మనుషులు నమ్ముకున్నట కంటే ఎకవాను ఆశ్రయించటం వేలు వేలు ఇక్కడ ఏమంటుడు నమ్ముకున్నట కంటే నువ్వు బిలీవ్ చేస్తున్నావు అక్కడ నమ్ముకుంటున్నావు వాళ్ళని మనుషులను నమ్ముకుంటున్నావు మనుషులు ఈ రోజు నమ్మదగిన వాళ్ళు ఎక్కుంటారా రోజుకు డే టు డే లైఫ్ లో ఒక మాట మీద వాళ్ళు ఉండరు అది యేసు అయితే నిన్ను ఒకటే మాట మీద నడిపిస్తాడు మనం ప్రేమించిన వాళ్ళు లెక్కుంటే నువ్వు ఆయనను ప్రతి ఒక్క దుష్టక్రియల నుంచి ప్రతి ఒక్క దారి నుంచి ఆయన విడుదల చేస్తాడు ఆయనకుంది అధికారం కానీ మీ మనుషులకు ఏముంది ఈరోజు మనుషులు తీయని మాట మాట్లాడి అక్కడ నుంచి జారిపోతారు ఆ సమయ స్ఫూర్తిగా వాళ్ళు టేక్ కేర్ చేస్తారు ఆ సమయం సందర్భం ప్రకారం వాళ్ళు మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతారు నిన్ను నమ్మదగిన దేవుడు ఎవరు మనకు ఎవ్రీ టైం మన ఇంకా ఉండి మన ప్రతి ఒక్క దాంట్లో మన ప్రార్థనలో మన విజ్ఞాపనలో మన పాటలో మన వాక్యంలో ప్రతి ఒక్క దాంట్లో తట్టి ఆయన లేపుతుండే ఈరోజు నిన్ను చూస్తుండు నీకు నమ్మద నీకు తోడై ఉన్నాడు ఈ రోజు ఆయన తోడై లేకపోతే మనం ఎక్కడన్నా ఉంటుంటే మీ సచీవ ఆయన కృప మన చింత ఉంది కాబట్టి ఈరోజు సచివులెక్కలో నుండి మనము ముందుకు తాగుతున్నాం సజీవ ముందుకు వెళ్తున్నాము ఎక్కువ వాళ్ళని ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్న కంటే ఎక్కువ వాళ్ళను ఆశ్రయించడం వేలు రాజులని మనుషులని నీ బావని నీ అక్కని ఏమంటే తమ్ముడిని ఇంకే ఇంకా రిలేషన్ లో ప్రతి ఒక్కరిని మనుషులను మనము నమ్ముకునే లెక్క ఉన్నామా ఎవరిని నమ్ముకుంటున్నాం మనము ఈశ్వ్రభుడు నమ్ముకోకుండా మనము వేరే వాళ్ళకు ప్రిఫరెన్స్ ఎక్కిస్తున్నాం వేరే వాళ్ళు వస్తే యాజ్ యూజువల్ గా మనం చెప్తే వేరే చర్చలు ఎక్కడైనా కూడా పాస్టర్ వాళ్ళు వాళ్ళందరూ వస్తుంటే మనం వాళ్ళని ఎక్కువ గౌరవం ఇవ్వాలి ఇంతవరకు ఇవ్వాలి గౌరవం ఇవ్వాలి కానీ మన యేసు ప్రభువే మనకు దేవుడు ఏసు ప్రభు క్రీస్తే మనకు ప్రతి ఆయన ముందంజ ఉండాలి ఇక్కడ చూస్తే ఇంకొక వచనం చూస్తే యోహన్ స్వార్థ పదిహేను ఐదు నాకు సమయం తక్కువ కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ చెప్తున్నా యోహన్ స్వార్థ పదిహేను ఐదు ఇక్కడ ఏమంటుందంటే పదిహేనో ఐదవ వచ్చనంలో ఎవడు నా ఎందు నిలిచిందినో నేను ఎవరియందు నిలిచిందినో వాడు బహువా ఫలించును యేసు ప్రభు మన ఎందు నిలిచి ఉంటే మనము బహువా ఫలిస్తున్నాం మీ కార్యములన్నీ యేసు చెప్పు నువ్వు మనుషులని రాజులని నమ్ముకుంటున్నావా లేకుంటే మీ యొక్క రిలేషన్ లో ఎవరైనా నమ్ముకుంటున్నావా తీసేసి తీసేసి యేసు ప్రభు ఎందు మనము ఉండాలి అని ఎందు మనం నిలిచి ఉంటే ఆయన ముందుకు సాగుతుంటే పచ్చ పడిలో గాని ఎక్కడ గాని విజయం వస్తుంది మనం ఎక్కడ పోయినా కూడా విజయము మనల్ని వాదిస్తుంది సో ఆయన మీద నమ్మకం పెట్టి మన విశ్వాసంతో ముందుకు తాగాలి ఇక్కడ ఏమంటుందంటే ఏం చెప్తుండు నే ద్రాక్షి నేను తీగలు మీరు తీగలు మనము ఆయన ద్రాక్షవళి ఎవరు నా ఎందు నిలిచిండునో నేను ఎవరియందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును మనం ఏసు ప్రభుని అందు ఉంటే ఆయన ఎందు నిలిచిన్నాక ఆయన కూడా మన ఎందు నిలిచి ఉంటాడు అప్పుడు ఏం చేస్తావు నువ్వు ఉట్టి ఫలించడే కాదు బహువా ఫలిస్తావు ఫ్రూట్ఫుల్ లైఫ్ ను మనము జీవిస్తాం ఎటువంటి శోధం రాకుండా ఆయనలో జీవిస్తే ఆయన సజీవుడు కదా మనకి సజీవమైన మార్గంలో మనము నడుస్తాం ఆయన మార్గము సజీవమైన మార్గము ఆయనను తిట్టిరి కొట్టిర్రు ఉమ్ము వేయించిర్రు సిల్వకి కొట్టివేయబడ్డరు ఆయన పడ్డాడు ఆయన పడిన శ్రమలు మనము పడద్దు ఆయన మనకు రక్షణ ఇచ్చింది ఆయన రక్షణ గొప్ప రక్షణ మనం తీసుకొని మనం ఫలించపోతే మనం ఎట్లున్నట్టు మనం ఫలించాలంటే ఏం చేయాలి ఆయన మన అందు ఉన్నాడు ఆయన అందు మనము నిలిచి ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాము బహుగా ఫలిస్తాము నాకు వేరుగా ఉండి మీరు ఏమేయో చేయలేరు ఆయనకు వేరుగా ఉంటే మనం ఏమైనా చేస్తావా ఆయనకు వేరుగా ఉండి మనము ఏం చేయలేము అనమాట ఆయనకు వేరుగా వేరు ఉన్నామనుకో వేరుగా ఉంటే మనం ఏం చేసినట్టు లోకం తిట్టు తిరుగు లోకంలో నువ్వు సంచరిస్తున్నాడు ఆయనను నమ్ముకొని ఆయన బాప్తిష్టం తీసుకొని ఆయన రక్షణ పొంది ఆయన ఆయన తట్టు తిరగకపోతే నువ్వు ఎక్కడున్నట్టు లోకంలో ఎంటర్టైన్మెంట్ లో నువ్వు జీవిస్తున్నాడు ప్రతి ఒక్కరికి మనకు మనవి ఏందంటే ఆయన ఎందు మనం నిల్చున్నాలంటే ఆయన ఎందు బహుబా ఫలించాలంటే ఆయన యొక్క క్రియలు మనము చూపించాలి క్రియ ద్వారా మనము చూపించాలి ఆయనను ప్రేమిస్తున్నాం మనము ప్రేమిస్తున్నాం వెల్లడిపరచాలి మనం ఆయన ప్రేమిస్తున్నప్పుడు మనము ఆ ప్రేమను ఎట్లా వెల్లడి పరుస్తావు నీలో ప్రేమ అయిన గుణం ఉన్నప్పుడు యేసు ప్రభు ప్రేమడ్ అయి ఉన్నప్పుడు ఆ ప్రేమ మనమే కాడిస్తున్నాం ప్రేమ మాయిడ్ మనం ఆ ప్రేమ నమ్ముకొని మనం ముందుకు సాగినప్పుడు మన జీవితం కూడా మనము ప్రేమ ఉండాలి ఎవరికి కూడా నో చెప్పదు ఎవరికి వాళ్ళ మనసులు కష్టపెట్టే రీతిగా మనము మాట్లాడద్దు ఈ రోజుల చూస్తుంటే ఎవ్రీ టైము కోరి మాటలు కోకిరి చేష్టలు మన చర్చిలలో కూడా చాలా మంది వస్తారు యవనస్తులు కోకిరి చేతులు వాని కటింగు వాని వే బిహేవియర్ ప్రతి ఒక్కటి అన్సాటిస్ఫైడ్ గా ఉంటుంది వాళ్ళని చూస్తుంటే మనకు వీరేంద్ర ఇట్లుండు ఈ యొక్క ప్రవర్తన ఏంది వాని యొక్క యాటిట్యూడ్ ఏంది వాని డ్రెస్సింగ్ ఏంది అని మనము అనుకుంటుంటాం కానీ అది దేవునికి అంగీకారం ఉన్నదా లేదు దేవునికి అంగీకారం ఎట్లా నువ్వు దీన స్థితిలో ఉండాలి నువ్వు ప్రతి ఒక్క దాంట్లో ఉండాలి కానీ మరి ఓవర్ యాక్టింగ్ చేయకుండా నువ్వు దేవుని తట్టు తిరిగే నువ్వు తగ్గించుకోవాలి తగ్గించుకొని ఉండాలి మనం ఏం చేస్తారంటే చర్చలో వచ్చినప్పుడు ఫస్ట్ కూర్చున్నప్పుడు నువ్వు చేస్తారు కాళ్ళ మీద కాలు కూర్చుంటారు అలా ఏంది కూడా ఒక్కొక్కరు ఇప్పరు ఇప్పొక్కరిని అక్కడ వచ్చి కూర్చుంటారు ఈసుప్రభుడు నీ ముందుంటే నువ్వు షూజ్ వేసుకొని అటువంటి బాహాటంగా నువ్వు కూర్చుంటే అది దేవునికి తగున అదే ఎవరైనా మన క్రిస్మస్ పార్టీకి ఎప్పుడైనా పిలిచినప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు వీలు వస్తుంటది వచ్చినప్పుడు మనం ఏ రీతి కూర్చుంటాము కాళ్ళన్ని కింద ఎమ్మెల్యేకి ఇచ్చినంత గౌరవ గౌరవము మన యేసు మనకు ఉంటలేదు దేవుడు నీ సన్నిధిలో ఉన్నాడు దేవుడు నీ సముఖంగా ఉన్నాడు ఆయనకు ఇయ్యకున్న మర్యాద నువ్వు ఎమ్మెల్యేలకు మనుషులకి నువ్వు మెప్పుగా నువ్వు ఉంటున్నావు మీ క్రియలు మనుషులకు మెప్పుగా కనిపిస్తున్నాయి మనుషులకు మెప్పుగా ఎందుకు కనిపిస్తున్నాయి వారి నుంచి నువ్వేమో ఆశిస్తున్నావు అటువంటివి కాకుండా మనము రాజులను నమ్ముకోవద్దు మనుషులను నమ్ముకోవద్దు ఇక ఏం చేయాలి ఆశ్రయించాలి యేసు ప్రభు తట్టు మనము తిరగాలి ఆయన తట్టు తిరిగితే ఆయన ఎందుకు ఫలిస్తే మనము ప్రతి బహుగా మనము ఫలిస్తాం ఆయన ఎందు మనం మొరుగుపెట్టే మనకు బహుగా మనము ఫలిస్తాం ఇక్కడ చూస్తే ఇంకొక వచనం చూస్తే కీర్తనలు అరవై ఐదు రెండవ వచనం సిక్స్టీ ఫైవ్ సాధన ఆలకించు వాడ సర్వ శరీర వచ్చేద్దరు ఆయన ఏం చేస్తుండే మన ప్రార్థన ఈ రోజు ఆలకిస్తుండే సర్వ ఆయనలో ఫలించాలంటే మనం సర్వ ఆయనకు సమర్పించాలి సర్వం ఆయనకు సమర్పిస్తే ఆయన నమ్మదగ్న దేవుడు మీకెప్పుడైనా మోసం చేస్తుండ ఆయన ఎవరికైనా ఇప్పటి వరకు ఎవరికైనా మన జీవితంలో కాని ప్రతి ఒక్క మోసం చేయవాడు కాదు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధు లెక్కనే ఉన్నాడు ఆయన ఈ పాపం అనేది అసలు ఎరగడు ఎరుగని దేవుని మనము సజీవమైన దేవుని మనము రాడిస్తున్నాం ఈ మనుషులలో నువ్వు చూసినప్పుడు మనుషుల్ని చూస్తే రాజుల్ని చూస్తే రాజులు పాపం చేస్తారు ఈ యొక్క నమ్ముకున్న మనుషులు పాపం జీవితంలో జీవిస్తారు పాపం మాటలు మాట్లాడతారు పాపం చూపులు చూస్తారు పాపంతో పాదాలు కొట్టుకుంటాయి పాపంతో చేతులు ఉరుకుతుంటాయి ప్రతి ఒక్కటి కళ నుంచి అరికాల వరకు పాపం చేత వాళ్ళు కుట్టబడి ఉంటారు వాళ్ళు నమ్మదగిన వాడని మనము చెప్పలేము ఎవ్రీ టైం యాజ్ యూజువల్ గా సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళు మోల్డ్ అవుతుంటారు ఎక్కడ ఎక్కడ ఏముంటే అక్కడ వాళ్ళు వెళ్తుంటారు సో అటువంటి చూడకుండా మనం ఎవ్రీ టైం దేవుని వైపు చూసి మనము ముందుకు వెళ్దాం దేవుని ప్రార్థనలో మనము ముందుకు తాగడం ఇక్కడ చూస్తే మనము ఎబ్బేజు ప్రార్థన ఒకసారి గుర్తు చేస్తున్నాము ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఫస్ట్ దినరుత్నము ఫస్ట్ దినవృత్తాంతము నాలుగో అధ్యాయం పదవ వచ్చినాం చూస్తే ఇక్కడ ఎబ్బేజు ఎబ్బేజు అనగా ఏంది వేదన ఎబ్బేజు అనే మీనింగ్కి అది ఏంది వేదన అనమాట ఎబ్బేజు తన సహోదరు సహోదరుల కంటే ఘనము ఉండెను వేదన ఇతని కంటిన్ అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను ఎబేజ్ అంటే వేదన వేదన అనమాట ఎబేజు ఇస్రాయుల్ల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్దించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు కాకుండా దానిలో నుండి నన్ను తప్పించు మని ప్రార్థింపగా మనవి చేసిన దానిని అతడు అతనికి దయచేశాను ఆ రోజు ఉన్న దేవుడు ఈ అబ్రహాము యాకోబ్ ల దేవాన్ని మనం ప్రార్థిస్తాము ఈ రోజు ఆ అటువంటి దేవుడు మనకు ఉన్నాడు సో ఎబ్బేజు విశాల పరిచయం అని ప్రార్థించినప్పుడు అతన్ని ప్రతి ఒక్కటి సక్సెస్ చేసిండు దేవుడు అతని ప్రార్థన విని అంటే సరిహద్దులను విశాలపరిచిండు సరిహద్దులను విశాలపరిచిండు ప్రతి ఒక్క సో నువ్వు దేవుల్లో ఇంకా ఎదుగుతుంటే నిన్ను బహుగా ఫలిస్తాడు దేవుడి ప్రార్థన ద్వారా దేవుని వాక్యంలో ప్రతి మనము ఎదగాలి దేవుడు ఫస్ట్ పెట్టాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరు ఇవ్వాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ యూ దేవుడు దేవునికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే ఆయన మనల్ని బహుగా ఫలింపనిస్తాడు దేవుని అందు ఎన్నో ఉన్నాయి ప్రతి ఒక్క ఆత్మ పొందుకొని ప్రతి ఒక్క వరాలు పొందుకొని మనము ముందుకు సాగుతుంటే దేవుడు ఇంకా బహుగా మనల్ని ఫలింపనిస్తాడు ఇక్కడ చూసుకుంటే మనము వివహాన్స్ వార్త పదిహేను అధ్యాయము వచనం చూస్తు తొమ్మిదో వచనం చూస్తు ఎనిమిదవ వచనం చూస్తే మీరు బహువ ఫలించడం నా తండ్రి మహిమపరచబడను మనం బహువ ఫలించాలంటే తండ్రి మహిమపరచబడతాడు ఇక్కడ ఇందువలన మీరు నా శిష్యులు అవుతురు ఏమవుతాం మనము ఆయన శిష్యులము మనము అవుతాం తండ్రి నన్ను ఎలాగ ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించుతాను ఏం యేసు ప్రభు ఎలా ప్రేమించిండో ప్రతి ఒక్క ఆయన మనల్ని ప్రేమిస్తు మనం కూడా అదే రీతిగా కపటం లేని ప్రేమ మనము ప్రేమించాలి కపటము ద్వేషము అసూయ మన మనసులో ఏమేమో ఉంటాయి ప్రతి ఒక్కటి జెలస్ ఫీలింగ్ ప్రతి ఒక్కటి తీసి ఆయన తీసివేసి ఆయనను పరిశుద్ధ ఆత్మతోటి ప్రతి ఒక్క దానితో మనము ఆయనను వేడుకోవాలి అప్పుడు నువ్వు ఆయనందు నిలిచి ఉంటే ఆయన నిన్ను ఘనంగా ఫలిస్తాడు ఫలింపజేనిస్తాడు నేను నా తండ్రి ఆజ్ఞలను గాయకొని ఆయన ప్రేమ అందు నిలిచిన మీరు నా ఆజ్ఞలను గాయకొని నా ప్రేమ అందు నిలిచి యశ్వ ఎట్లా నిలిచిండో ఆగ్ నెలల్లో ఆయన పరిశుద్ధుడు మనం కూడా ఆ యొక్క ఆగ్నేలలో రెండు ఆజ్ఞలు ఇచ్చిండు పాసని బంధన తీసివేసి రెండు ఆజ్ఞలు మనకి ఇచ్చిండు నిన్ను వాళ్ళ ప్రేమించాలి నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకంతో పూర్ణ బలంతో ఆయనను ఆరాధించాలి మనం ఇవి రెండు ఆజ్ఞలు చూస్తా చెప్పకుండా చేస్తున్నామా నిన్ను వాళ్ళ నీ పొరుగు ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది మనకి ప్రేమించాలంటే మనసు ఉండాలి ప్రతి ఒక్కరిని ప్రేమించాలి మనం పొరుగు వారిని కానీ మీ యొక్క అన్ననే ఈరోజు మీకు రిలేషన్ లో ప్రతి ఒక్కరిని ద్వేషిస్తున్నాం నువ్వు అంటే ఎవరు కూడా రాకుండా ఉన్నారు అటువంటి క్రీడలో మనము జీవిస్తున్నాము అటువంటి దాంట్లో మనము జీవిస్తున్నాం ఎవరిని నమ్ముకుంటున్నాం మనం ఏసు ప్రాబు ఇంకొకరిని నమ్ముకుంటున్నాం మనం నమ్ముకుంటే మన జీవితము అంతమవుతుంది జీవితము ఇక్కడికి పనికి రాకుండా అవుతుంది అక్కడ చూస్తే కీర్తనలు వన్ థర్టీ నైన్ వన్ థర్టీ నైన్ వర్సెస్ ట్వంటీ వర్సెస్ చూసుకుంటే నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో చూడుమో, నిత్య మార్గంలో నన్ను నడిపింపుము ఆయనకు ఆస ఆయాసరమైనది ఏముంది మన మన మార్గంలో మన మార్గంలో నువ్వు వెళ్తుంటే నీకు ఎక్కడన్నా ఏమన్నా గోతి వస్తుంది గోతి అంటే హెచ్చు తగ్గులు ఉంటాయి ఏమైనా రివర్ వస్తుంది రివర్ వచ్చినప్పుడు దాని మీకెళ్ళి పోతామా దానిలో మీద ఈ రోజులో బ్రిడ్జ్ కట్టుకుని పోతున్నాం మనం ఆయనకు ఆయాసకరం అంటే నీ మార్గంలో ఎందు నువ్వు జీవించే జీవితంలో ఆయనకు ఆయాసకరం ఎన్నో ఉన్నాయి ఈ పాప జీవితంలో నువ్వు జీవిస్తున్నావు అటువంటి జీవితం జీవిస్తే ఈ రోజు నుంచి మానవేష ఈ రోజు నుంచి ప్రతి ఒక్క నువ్వు యథార్థంగా ఉండు అబద్ధం మారుతున్నావా పోకిరి చేస్తలు అసూయగా ఉంటున్నావా వేరే వాళ్ళకు మర్యాదిస్తలేవా మళ్ళీ ఏంటంటే రూడ్గా ప్రవర్తిస్తున్నావా ఇక జీవితంలో డే టు డే లైఫ్ లో నువ్వు ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు ఏ విధంగా నువ్వు ముందుకు సాగుతున్నావు పెద్దవారికి మర్యాదిస్తలేవా అసూయతో ఉన్నావా మళ్ళీ ఏంటంటే మనం వాక్యం కూడా చదవకుండా మనము జీవిస్తున్నాం ఈరోజు మనకి ఏంటంటే చర్చిలలో చూస్తే సండే మనం బైబుల్ తీసినామంటే మరి ఇంకో సండే మనము తీస్తున్నాం అటువంటి జీవితం మనకు అవసరమై ఈరోజు దేవుడు నీకు నాకు ఒక జీవితం పెట్టిండు దాన్ని ఫలపరితంగా జీవించాలి అంటే మనం ఏం చేయాలి ఆయన ఎందు నిలిచి ఉండాలి ఆయన ఆయాసకరమైనది ఏదైనా ఉండదా మన ఉంటే మనము ఈ రోజే వదిలేసుకోవాలి బాప్తిష్టం తీసుకోగానే కాదు రక్షణ పొందంగానే కాదు దాన్ని కాపాడుకుంటా మనము ఆయన రాక్కడ అనంతరం వరకు మనము జీవితాంతం మనము ఆయనతో నిలిచి ఉండడానికి మనము ప్రయత్నించాలి ఆయన దీనుడైనడు ఆయన లెక్క మనము జీవించాలి ఆయన పోలి నడుచుకోవాలంటే ఆయనకు ఏమేమి ఉన్నాయో గుణగణాలు అటువంటివి మనము అవలంబించుకోవాలి నిన్ను చూస్తే ప్రతి ఒక్కరు నీ దగ్గరికి రావాలి ఆయన వచ్చినప్పుడు జన సమూహం ఎంత మంది వచ్చినప్పుడు ఎందుకు రారు ఎవరు ఎందుకు రారు సో నీ దాంట్లో ప్రేమ లేదు నీ దాంట్లో ప్రతి ఒక్కటి అసూయ కోపము ప్రతి ఒక్కటి నీ దాంట్లో నిండి ఉంటే ఎవరు నిన్ను దగ్గర తీయరు నువ్వు ఎవరిని నమ్ముకుంటున్నావు రాజులు నమ్ముకుంటున్నావా మనుషులు నమ్ముకుంటున్నావా ఏసు ప్రభు నమ్ముకుంటున్నావా ఈ రోజు నుంచి ఏసు ప్రభు నమ్ముకో నమ్ముకొని ఆయన ముందున్నడానికి నువ్వు వెళ్ళు వెళ్తే ప్రతి దాంట్లో నీకు విజయము వస్తుంది ఎగ్డేజ్ ప్రార్థన ఆయన విశాల పరిచిండు అక్కడ విహవ ప్రభు ఈ విశాల ప్రతి ఒక్క ప్రాంతంలో ఆయన సరిహద్దులను విశాలపరిచిండు ఈ రోజు నీ సరిహద్దులు కూడా విశాల నీకేం కావాలి ఆయన భారం వేయాలి ఆయన మీద మనము ప్రతి ఒక్కటి విజ్ఞాపన ద్వారా ప్రార్థన ద్వారా మనము ముందుకు సాగదు ఆయనకు విజ్ఞాపన ద్వారా చేయాలి ఇంకొక వచనం చూస్తే మనకి ఇక్కడ తులముని మహారాజు కూడా ఇక్కడ ఎన్నో మంది ప్రవక్తలు ఆయన మీద భారం వేసి నచ్చారు ఆయనే ముందుకు తీసుకొచ్చారు మోసే మాంద్యం గలవాడు ఆయనకు మాట రాదు ఆయన కూడా దేవుడు ఏర్పరచుకుండు అబ్రహాము ఇషాకు యాకుబు నోవాహు యోబు ప్రతి ప్రవక్తలు ఆయన మీద దానియలు ఆయన మీద భారం వేసి నడిచిరు ఆయననే ముందుకు పెట్టుకోరు ముందుకు పెట్టుకొని నడిస్తే ప్రతి ఒక్కరిని కలింపజేసింది ప్రతి ఒక్కరిని కూడా కలింపజేసి ఇక్కడ చూసుకుంటే రెండవ దినవృత్తాంతము ఒకటో అధ్యాయము ఇక్కడ చూసుకుంటే మనము ఏడు నుంచి పది వరకు చదువుదాం ఆ రాత్రి అందు దేవుడు సులమునకు ప్రత్యక్షమై నీకు ఏమి ఇయకూరుదనో దాన్ని అడుగుమని సెలవీయగా సులమును దేవునితో ఇలాగ మనవి ఏం చేసిండు ఆ రాత్రి సులమోన్ మహారాజుకి ప్రత్యక్షమైండు దేవుడు ప్రత్యక్షమైండు ప్రత్యక్షమై నీకేమి కావాలని అడుగుమని చెప్పిండు సులమోను దేవునితో ఇలాగో మనవి ఏం చేసిండు దేవునితో ఇలాగో మనవి నీ నా నీవు నా తండ్రి అయిన దావీది ఏడల బహువా కృప చూపి అతని స్థానం రాజుగా నియమించినావు కనుక ఆయన తండ్రి ఎవరు సులమోన్ మహారాజ్ తండ్రి దావీదు దావేది ఎడల బహువ కృప చూపిండు దేవుడు ప్రతి ఒక్క దాంట్లో ఆయనకు తోడుగా ఉన్నాడు తోడుగా ఉన్నందుకు నన్ను రాజుగా నియమించి ఉన్నాడు అతని స్థానమందు ఈయన వచ్చిండు ఇప్పుడు వాళ్ళ దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావేదికు చేసిన వాగ్దానం స్థిరపరచము అయితే ఆయన తండ్రికి చేసిన వాగ్దానము స్థిరపరచము ఏం చేసిన తండ్రికి చేసిన వాగ్దానము నేను తోడుగా ఉంటానని చెప్పిండు నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించినవు ధూళి అంత విస్తారమైన అంటే చాలా జనుల మీద ప్రతి ఒక్క జనులు ఎక్కువనరు కొన్ని కోట్ల మంది ఉన్నారు అక్కడ వాళ్ళందరి మీద సులమన్ మహారాజు రాజుగా నియమించారు ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చగలవాడేవడు శక్తి న్యాయము తీర్చ శక్తి ఈ యొక్క గొప్ప జన ప్రతి ఒక్క జలములకు న్యాయం తీర్చాలంటే ఏముండాలి మనకి తెలివిజ్ఞానం రాజు అయినప్పుడు ప్రతి ఒక్క సమస్యను విడగొట్టాలి ప్రతి ఒక్క సమస్యకు సొల్యూషన్ తీసుకురావాలి ప్రతి ఒక్క సమస్యకు ఏ సమస్య వచ్చిన రాజ్యంలో ప్రతి ఒక్కరు రాజు వస్తారు ఈ కూడా రాజు దగ్గరకే కాబట్టి రాజు తెలివి మంత్రులు ఉంటే ఆయన ప్రతి ఒక్క నుంచి కాని ప్రతి ఒక్క రాజ్యం ఆయన కాపాడుకుంటాడు వాళ్ళ ప్రజలను ఎట్లా వెళ్ళాలి అప్రజలే ప్రజల్ని ఎట్లా గైడ్ చేయాలి ఎట్లా వారిని నడిపియాలి అనేది రాజు దగ్గర ఉంది ఇక్కడ ఏమంటుండంటే చూస్తే ఏవా ఏ హీవు నా తండ్రి అని దావేది చేసిన వాగ్దానం స్థిరపరచము నేల దూలి అంత విస్తారమైన మీద నీవు నన్ను రాజుగా నియమించినావు ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చశ శక్తి నేను ఈ జనముల మధ్య ఉండి కార్యములు చక్క తగిన జ్ఞానం తెలివి నాకు దయచం ఏం ఆడుతుడు జ్ఞానమును తెలివి యొక్క రాజ్యంలో ఉన్న జనుల మధ్య ఉండి కార్యములను ప్రతి ఒక్క కార్యంలో చక్కబెట్టాలి ప్రతి ఒక్క సొల్యూషన్ ఇవ్వాలి ప్రతి దాంట్లో మనకు సొల్యూషన్ ఇచ్చి రాజు నడిపియాలి ప్రతి ఒక్కరిని దానికి ఏమడుతుడు తెలివిని జ్ఞానము జ్ఞానము తెలివిని నాకు దయచేయము అందుకు దేవుడు సులభంతో ఇలాగ సెలభించను నీవు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యలైనను సొమ్మునైన గంతనైనను నీ శత్రుల్లో ప్రాణం నేను అడగాక ఇక్కడ ఏం చేస్తున్నంటే అప్పుడు ఆ టైంలో రాజులు ఏం చేస్తారు నాకు ధనం ఏ అది ఏ శత్రువులని అనదు అటువంటి వరం అని వాళ్ళు అడుగుతుంటుంది ఇక్కడ ఏమడుతున్నాయన తెలియని జ్ఞానం ఏమంటుంది తెలియని జ్ఞానాన్ని ఇస్తే మనకు తెలియని జ్ఞానాన్ని ఇస్తే ప్రతి ఒక్కరిని ఏలుస్తాడు అనమాట ప్రతి ఒక్కరిని మా ఆయన ఏలనికి చూస్తుండ్రు నీ ప్రకారం యోచించుకొని ఐశ్వమునైనాను నీ శత్రుల ప్రాణం నేను దీర్ఘాయినేనను అడగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయం తీర్చుటకు తగిన జ్ఞానము తెలివి అడిగి ఉన్నావు కాబట్టి జ్ఞానము తెలివి నీకు ఇయబడను నీ కన్నా ముందుగా నున్న రాజుల వచ్చి రాజుల కలగని ఐశ్వర్యం సొమ్ము ఘనత నీకు ఇచ్చదనని చెప్పాను ఇక్కడ ఏం చెప్తుడు తెలియని జ్ఞానాన్ని ఆయనకు ఇచ్చింది ఆయన అడగంగానే కొందరు అయితే ఏమంటారు శత్రువులని అనగదొక్కాలి కొందరైతే ఐశ్వర్యం ఆడతారు ఇంకా కొందరు ఏమవుతారు సొమ్ము ఆడతారు కొందరైతే ఘనతను ఆడతారు శత్రుల్లో ప్రాణము దీర్ఘాయువు ఆడతారు కొంతమంది అవన్నీ ఏం అడగలి ఆయన ఏం ఈ రోజు నువ్వు ఏం యేసు ప్రభుత్వ యేసు ప్రభుత్వ నువ్వు ప్రాధ్యం చేసినప్పుడు నువ్వు ఏమి అడుగుతున్నావు ఏమి ఆడుతున్నావు నువ్వు నీకు జ్ఞానం ఉంటే ప్రతి నువ్వు మనకి ప్రతి ఐశ్వర్యమైన ఏదైనా కూడా మనకి వస్తుంది ద వే ఆఫ్ బిహేవియర్ నువ్వు ఎట్లా నువ్వు ఎట్లా దేవుని తట్టు నువ్వు తిరుగుతున్నావు దేవుని తట్టు మనమి తిరిగే బిడ్డలుగా మనము ఆయనకు ఆశ్చర్యకరమైనది మనం ఏమైనా తీసుకోబోతున్నావు మనము నీకు ఆయాసకరమైన మార్గం ఎందు ఉన్నదేమో చూడుము నీతి మార్గం నన్ను నడిపించము ఆయన లో ఆయన ఆయనకు ఆయాసకరమైనది మన దాంట్లో ఉంటే మనం ఈ రోజు ఇచ్చి పెడదాం విడిచిపెట్టి దేవుని ముందు పెట్టుకొని మనము ముందుకు తాడు దేవుని యొక్క తలంపులు దేవుని యొక్క క్రియలు సపరేట్ ఉంటాయి మనకి సో నువ్వు ఎవరిని నమ్ముకుంటున్నావు రాజులు నమ్ముకుంటున్నావా మనుషులు నమ్ముకుంటున్నావా ఆయన నీకు తోడయినాడు తోడయినందుకు మనము ఏం చేస్తున్నాం ఇక్కడ చూస్తే ఇంకొక వచనం చూస్తే మనకు తెలిసిన వాక్యమే కీర్తనలు తొంభై ఒకటి అధ్యాయం అందరికీ కంటత మనకి ఇక్కడ తొంభై ఒకటో అధ్యాయంలో చూస్తే మనము ఏమంటుండే వేసీ ప్రభు దావిది మహారాజు అక్కడ ఏం చెప్తుడు తొంభై ఒకటి అధ్యాయం నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన మంది కూడినను అపాయం నీ రావు నువ్వు దేవుని తోట తిరిగినావనుకో దేవుణ్ణిలో బహుగా ఫలించాలంటే నీ పక్కకు వెయ్యి మంది పడ్డాను పదివేల మంది వాడినను నీకు ఏ అపాయం రాదు నువ్వు ఎందుకు ఎందుకు రాదు దేవుడిలో ఉన్నావు దేవుని లో ఉన్నావు కాబట్టి దేవునికి అసహ్యమైన కార్యం ఏం చేయకుండా దేవునిలో నువ్వు నడుచుకుంటా పోతున్నావు కాబట్టి దేవుని ప్రార్థన ద్వారా నువ్వు ముందుకు సాగుతున్నావు కాబట్టి నీలో ఎట్టు ఎక్కడ ఏమైనా నీకు ఈ అపాయం కలగలేదు చాలా మంది చెప్తారు మనకి ఏం చెప్తారంటే సాక్ష్యం చెప్పినప్పుడు యాక్సిడెంట్ అవుతుండే బ్రదర్ జస్ట్ ప్లస్ సెకండ్స్ లో మా కారు ఇక్కడ నుంచి అక్కడ తిప్పిరు బ్రదర్ అని మనము చెప్తుంటాం బైక్ కూడా మనము పోతుంటే సడన్ గా ఎవరైనా ముందే వచ్చిందనుకో సడన్ బ్రేక్ అయినా కొడతాండి అంటే సైడ్ వేరే దారి నుంచి మనము వెళ్ళిపోతున్నాం సో రెప్ప పాటన మనకి మరణం అనేది పోతుంటది ఆయన పక్క పదివేల మంది పడ్డాను ఎంతమంది పడ్డాను నువ్వు యేసు ప్రభుడు ముందుకు తీసుకొని నడుస్తుంటే నీ వెంబడిస్తుంటే ప్రతి ఒక్క దాంట్లో మనకి శోధన అనేది మనకు ఉండదు ప్రతి ఒక్క దాంట్లో మనము ముందుకు సాగుతున్నాం ఇంకా చూస్తే పద్నాలుగో వచనం చూస్తే ఇక్కడ ఏమంటుండో అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించదండి ఏసు ప్రభు ఏమంటుడు మనల్ని ప్రేమిస్తున్నాం మనం ఏసు ప్రభుని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన మనల్ని ఈరోజు ప్రతి ఆపద నుంచి ఎంతమంది కూడినాను ఎన్ని బిల్డింగ్ పడిపోయినాను మనకు ఏం కాదు ఆయన ఒక షెల్టర్ మనకి ఉంటది ఎంతమంది ఎంతమంది ఏమని చెప్పని కానీ ఆయన ఒక షెల్టర్ అనేది మనకు ఉంటది ఎందుకుంటే నువ్వు ఆయనను నెనపరుస్తున్నావు ఆయన ఎందు ప్రేమిస్తున్నావు కాబట్టి ప్రేమిస్తున్నావు కాబట్టి నన్ను తప్పించేదని అతను నా నామం నేరినవాడు గనక నేను అతని గణపరిచేదని నువ్వు ఆయన నామం ఎరుగు ఎరుగుతున్నావు నువ్వు ఆయన నామం ఎరుగుతున్నావు కాబట్టి నిన్ను గణపరుస్తుండు నిన్ను ప్రతి ఒక్క దాంట్లో నుంచి తప్పిస్తుడు ఆయన నామే ప్రతి ఒక్కటి పైనామంలో కన్నా అన్ని నామము ఏసునామం ఏసునామం ఉంటే చాలు ప్రతి దాంట్లో ప్రతి దయ్యాలు భయపడ్డాయి ప్రతి ఒక్కరు భయపడ్డారు ఏసు నామంలో ఏసు నామంలో బాపిస్తం వస్తున్నాయి ప్రతి ఒక్కరు కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఆయన మర్చిపోయి మనుషులను నమ్ముకొని రాతులు నమ్ముకొని మనము ముందుకు తాగుతున్నాం అని నీకు తోడై ఉండాలంటే ఎట్లా తోడై ఉంటాడు అండ్ తోడై ఉండాలంటే నువ్వు ఏం చేస్తే ఆయన నీకు తోడండు ఎబ్బేజు రాజుకి ఎబ్బేజుకి తొలమోన్ మహారాజుకి జ్ఞానం తెలివిచ్చిండు వాడు అడుగునే ఇచ్చేసిండు కానీ ఈ రోజు మనం ఎన్ని రోజులు అడుగుతున్నా కూడా మనకు ఇస్తే అంటే మన ప్రవర్తనలో మన యాటిట్యూడ్ లో మనము ప్రేమించే విధానంలో కపటము క్రోధము పచ్చిపోతే నిండి ఉన్నది దాని వల్ల ఆయన అసహ్య కార్యంలో చాలా నిండి కాబట్టి ఆయన మన ప్రార్థన వింటలేడు ప్రార్థన వింటుడు కానీ జవాబు అనేది వస్తలేదు ఫలితం అనేది వస్తలేదు ఎప్పుడు ఫలితం వస్తుంది అంటే నువ్వు ఆయనలో ఫలిస్తేనే ఆయన తీగలో ఫలిస్తేనే ఆయన కూడా నీ తీగలో ఫలిస్తాడు ఆయన అందు మనం నిలిచి ఉంటే ఆయన నీ అందు ఈరోజు నిలిచి ఉంటాడు ఆయన అందు ఎప్పుడు నిలిచి ఉంటావు నువ్వు ఇంక ఎన్ని ఇళ్ళకి నిల్చుంటావు ప్రతి ఒక్కటి తీసుకున్నావు బాధ్యత తీసుకున్నావు ఆ ప్రతి ఒక్కటి చేసుకున్నా నువ్వు దాంట్లో నువ్వు జీవిస్తున్నావు కానీ ఆయన ఎప్పుడు జీవిస్తున్నావు ఆయన కొంత రక్షకుగా ఒప్పుకున్నావు కానీ ఆయనను ముందు పెట్టకుండా మనుషులను ముందు పెట్టి నడుస్తుంటే వానాడు ఉన్నాడులే అని మనం ముందుకు తాగుతుంటే అటువంటిది కాదు కదా యేసు స్థానం ప్రత్యేక స్థానం ఆ స్థానము ఇవ్వలకి ఇవ్వకూడదు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ టు గివ్ గాడ్ జీజస్ మనము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎన్ని పనులు ఉన్నాను ఎన్ని ఉన్నాను యేసు ప్రభు నామంలో ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోవాలి ప్రతి ఒక్కరు బైబుల్ చదవాలి పని మనకు ఎన్నో ఉంటాయి ప్రతి ఒక్కరు ఆయన నామం ఫస్ట్ మనం ఎత్తుకుతే ఆయన నీ అందు ఆయనను ఫస్ట్ మనము ఎత్తుకాలి ఈ రోజు నుంచి ఆయనను ఎత్తుకడానికి మనము చూద్దాం ఇంకొక వచనం చూస్తే సామెతలు అయిపోయింది బంద్ చేస్తున్నాయిగా సామెతలు పద్దెనిమిది పదవచనం ఇక్కడ చూస్తే యహోవా నామం బలమైన దుర్గమం నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండు మనం సురక్షితంగా ఉండాలంటే ఏముంది ఎహోవా నామము బలమైన దుర్గము ఆయన నామం ఏముంది బలమైన దుర్గము మనకు ఉన్నది నీతి అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండవు మనం నీతి ఆయన నామం అందు మనము సురక్షితంగా ఉంటాం ఆయన ఒక కంచే వేసుకుంటాం మనం యోగు ఎలా కంచే అలా మన ఫ్యామిలీకి మన యొక్క ప్రతి ఒక్కరికి ను నీతి మంత్రుల అయితే నీకు ఆయననే పనిచేస్తాడు నీతి మంత్రులైతే నువ్వు యథార్థవంతుగా జీవిస్తే నువ్వు ఆయన కంచేసి నీకు ఏ ఆపాయం రాకుండా ఆయన ఈరోజు కాపాడతాడు కాపాడి పది మంది వాడిని నేను మంది వాడిని నీకు ఏ అపాయం కూడా కలగదు కానీ నీకు ఈరోజు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన వేసప్రభుకి ఆయన నామం బలమైన దుర్గమ్ పోతే ఏం చేస్తాడు సురక్షితంగా నువ్వు ఉంటావు అందులోకి సురక్షితంగా పోతాం అనమాట పరిగెత్తుకొని నీతి మంత్రం అందులో పరిగెత్తి సురక్షితంగా మనము ఉండాలంటే ఆయన నామంలో మనము ముందుకు సాగాలి దేవుడి యొక్క చిన్న వాక్యం ను దేవుడు మన మధ్యలో ఉన్న సుజాత సిస్టర్ ప్రార్థన చేస్తారు మన పేరు గురించి ప్రార్థన చేసినాక మన దిలీప్ బ్రదర్ రాఖ్యవాదం ద్వారా మనము ముగించుకున్నాం సిస్టర్ ఉన్నారా సిస్టర్ ఉన్న ఉన్నాను బ్రదర్ ప్రే చేద్దాం రూపా సత్య సంపూర్ణ పరిశుద్ధుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సాయంత్ర సమయం అందు ప్రభా మాతో మీరు మాట్లాడిన విధానం వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఈ కూడికలో ప్రభా తండ్రి మీరు దిగి వచ్చి ప్రభా స్వరం వినిపించిన అందుకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి నీకు సంపూర్ణంగా సమర్పించుకుని ఏసే నా తండ్రి అందరినీ క్షేమిస్తూ ప్రభా విశ్వాసంలో ముందుకు సాగుతుండగా నా తండ్రి ప్రభ ప్రతి అడుగులోన నా తండ్రి ప్రతి ఒక్కరిని మేము తండ్రి మా జీవిత యాత్ర కొనసాగుతకు మీరు కృప చూపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏసిన తండ్రి మీ అందరూ మేము అతిశయించిన రాగునా ప్రభ నా తండ్రి మా యొక్క మనవులను మీరు ఆలకిస్తున్నందుకు ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు జవాబులను ఇస్తున్నందుకు ప్రభ అడిగిన ప్రతిదీ మీరు దయచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం మీ సాయంత్ర సమయంలో నా తండ్రి ప్రభ మా యొక్క ప్రార్థన విజ్ఞాపనలు ప్రభ ఎన్నో ఉన్నాయి నాయన కామమ్మ సిస్టర్ గురించి ప్రభ నర్సమ్మ సిస్టర్ గురించి రాజేష్ గురించి రీనా గురించి రామచంద్ర బ్రదర్ గురించి ప్రభా ప్రార్థిస్తున్నాం అందరూ క్యాన్సర్ పేషెంట్లే ప్రతి ఒక్క బిడ్డ విషయంలో మీరు కార్యం జరిగించండి యాక క్యాన్సర్ ట్యూమర్ ఖరిగిపోవాలా కాలిపోవాలా ఏసు శక్తి కలిగిన నామంలో ప్రభా ద్వారా వచ్చినటువంటి ప్రతి సైడ్ ఎఫెక్ట్ ని మీరు బంధించండి నాయన ఆ బిడ్డలకు సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి ఆ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యం మీ అందరూ ప్రభా సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగుటగా కృప చూపించండి ఏసయ ఆ రోగం ద్వారా వచ్చిన ప్రతి విధమైన అవయవ లోపంను సరిచేయండి నాయన వారికి మనోనిబరం దయచేయండి ప్రభా ప్రభ కుటుంబాలను నా తండ్రి ప్రభ మీ యొక్క రక్షణ మార్గంలోనికి నడిపించండి స్వస్థత చేయి వాడని తండ్రి యహోవరాఫ స్వస్థపర్చు దేవ బిడ్డల విషయంలో కార్యం జరిగించండి ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్ గురించి ప్రభా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి మీ యొక్క గొప్ప కార్యంలో ఆశ్చర్యకరికారంలో బిడ్డల జీవితాల్లో జరిగించండి అదేవిధంగా ప్రతి సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభర్తతో సమాధాన పడి ప్రభ ఇద్దరు ప్రభావాలండి అతన్ని సంతోషంగా ప్రభ మీ అందు నిలిచి ఉండటప్పు కృప చూపించండి అతని ఆ బిడ్డ జీవితం మరి ఒకసారి కట్టండి ప్రభ బిడ్డల విషయంలో కార్యం జరిగించండి ఆ బిడ్డ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు సఫలం చేయండి ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతుండగా సహాయం చేయండి శ్రీనివాస్ బ్రదర్ కు ఆపరేషన్ జరుగుతున్నది మీకు వందనాలు ఆ ఆపరేషన్ విషయంలో కార్యం జరిగించండి ఏసీఆర్ రేణుగ సిస్టర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం నా ప్రభ ఆరోగ్యం దయచేయండి కానీ ఆపరేషన్ విషయంలో కార్యం జరిగించండి ఏసీఆర్ నతను అదేవిధంగా రవి చెల్లా బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన గొప్ప కారులు చేయవాడు ప్రభనతండి నీ యొక్క సంపూర్ణ జ్ఞానంతో ప్రభ నిర్మించిన దేవుడవు నా దేవనత నీ యొక్క సంకల్పం చెప్పున ఎన్నుకున్న దేవుడవు ప్రభ పట్ల మీరు గొప్ప కారులు జరిగిస్తున్నందుకు మీకు వదనాలు చెల్లిస్తున్నాం రవి బ్రదర్ విషయంలో హార్ట్ లివర్ ప్రభ కిడ్నీస్ ప్రాబ్లం ఉన్నతండి ఐ ఆపరేషన్ ప్రాబ్లం ఆయన కొడుకు విషయంలో ప్రభ వాసు విషయంలో ఆ లివర్ ప్రాబ్లం ప్రభ సరి చేయండి ఏసిన తండ్రి కుటుంబంలో ఎన్నెన్ని అస్వస్థలున్నాయి ప్రభ ప్రతి విధమైన అస్వస్థను ఏ శక్తి కలింలో కొట్టివేస్తున్నాం ఆయన మానవాల విషయంలో కూడా కార్యం జరిగించండి ఆయన ప్రవన్నతండి కుటుంబం అంతటిలో ప్రవన్నతండి పరిశుద్ధాత్మ కాలని జరిగించి రక్షణ భాగ్యం దయచేసి కుటుంబం అంతటినీ ప్రభ నడిపించండి విశ్వాస యాత్రలో సంపూర్ణంగా నీపై ఆధారపడి జీవించే కృప దయచేయండి నా ప్రభ నా అభిమోచకుడ సజీవుడవు నా తండ్రి ప్రభ నీకు మొరపెట్టి వారికి అందరికీ ప్రభ నూత కార్యములు జరిగించేవాడు ప్రతి విజ్ఞాపనకు జవాబు దయచే దేవుడ వేసే నీకు వందనాలు చెల్లిస్తున్నాం అదేవిధంగా కావ్య సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ఆమె భర్తతో ప్రభను అతను కుటుంబంతో సమాధానంగా ఉండటకు ఆయనకు రక్షణ కార్యం దయచేయండి కుటుంబం శాంతి సమాధానంతో దయచేయండి ప్రభ నడిపించండి బెడ్ల విషయంలో కారం జరిగించండి సీట్స్ విషయంలో కార్యం జరిగించండి వారు ఎక్కడ చదవాలో ప్రభ మీకు తెలిసిన ఆయన ప్రతి ఒక్క కార్యంలో మీ మహిమలు బిడ్డలు చూడాల ప్రభ స్వరాజ్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం హెల్త్ మంచి హెల్త్ దయచేయండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అదేవిధంగా జాబ్ విషయంలో ప్రతి ప్రయత్నంలో తోడై ఉండండి తండ్రి మీకు అనుకూలమైన సమయం ని మీకు అనుకూలమైన స్థలము దయచే వాడవుతుంది అడిగి ఊహించి వాటికన్నా మరి ఎక్కువగా దయచేయదేవానికి బంధనాలు చేయిస్తున్నాం ప్రభ తండ్రి ఇంకా ఎంతో మంది ప్రభ ప్రార్థనలు కోరుతున్నారు తండ్రి ప్రతి విధమైన అస్వస్థ నుంచి మరి మినిస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి బిడ్డల విషయంలో మీరు కార్యలు జరిగించండి బలపరచండి నా తండ్రి సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాం ఏ సు శక్తి కలిగిన నామంలో కార్యంలో జరిగించండి దురాత్మ సం దురాత్మలని చీకటి అంధకార మంత్ర శక్తులను ఏసు శక్తి కలి నామంలో కాల్చి వేస్తున్నాం జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని మీకు ముద్రించండి నాయన పరిషుధాత్మ శక్తి చేత ప్రభా వారిని ఆవరించండి ప్రతి ఒక్కరికి అనాయింట్మెంట్ దయచేయండి బలమైన శక్తి చేత ప్రభాన్ని నడిపించండి మీకు కార్యంలో ఆశ్చర్య కార్యములను వివరించే సాక్షి జీవితం మాకు దయచేయండి ప్రతి ఒక్క బిడ్డ విషయంలో ప్రభ నా సహాయం చేయండి సేవలు వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు ప్రభా బిడ్డలకు మీరు తోడే ఉండండి ఆటంకపరుస్తున్న శక్తులన్నింటినీ కాల్చివేయండి నా ప్రభని యొక్క వాక్య విస్తరణలో ప్రభా వారు విత్తుతున్న ప్రతి వాక్యము ఫలించి అభివృద్ధి చెందినట్లు ఏసి అనేక శక్తి గలన నామ మహిమార్థమై ప్రతి కార్యం జరిగించుకొని ప్రార్థిస్తున్నాం నా ఇప్పుడు ఈ కూటంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని వారి కుటుంబాలని మినిస్ట్రీలో ప్రతి ఒక్క అవసరతని తీర్చండి ప్రతి ఒక్క విషయంలో ప్రభని తండ్రి నీ నీ యద్ద మొదలుపెట్టుకుంటుండగా మేము వట్టి చేతులతో ప్రభ తిరిగి వెళ్లకుండున్నట్లు లేక వాక్యంను ప్రభ సంపూర్ణంగా మాలో ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి విజయంతో పోరాడుటకు ప్రభ మాకు మీరు నేర్పించినారు ఏసయ మీకే వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి నా తండ్రిని యొక్క మహిమగల కార్యం చూచుటకు మా మనో వెలిగించండి ఏసయా న ప్రతి ఒక్క దర్శించండి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా గంభీరమైన కార్యం జరిగించమని ఏసయ శక్తిగల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యొక్క కృప కణికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్న మనందరికీ మన కుటుంబ సభ్యులకి రక్త సంబంధికులకి బంధువులకి అలాగే ఎవరి గురించి అయితే విజ్ఞాపన ప్రార్థన చేసినామో వాళ్ళందరికీ సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించిన దాకా ప్రైజ్ లాడ్ అన్నైజ్ లాడన్నా